నూట డెబ్బై ఏడవ సంకీర్తనం ఇట్టివాణి నన్ను దైవమెట్టు నటనడుమనిది ఏ నాకు వెరగాయను పరసతి పరధన పరనిందల పరనిందలకు ఇరవై పెద్దలలోన ఎట్టున్నాడను హరిసేవ గురుసేవ అవియు చేయుటలేదు సరవింకా నేమి చదివేను ఇంటి వాణి నన్ను దైవమెట్టు కాచెను నట్ట నడుమనిది ఏ నాకు వెరగాయను పాపమును కోపమును పట్టిన చలము మాన విజ్ఞాని నంటా ఏపున విజ్ఞానినంటేసేనో పై పై సన్మార్గము పట్టదు దాపగు తత్వము నెట్టు తల పోసెను ఇవాణి నన్ను దైవమెట్టు కాచెను నట్ట నడుమనిదియే నాకు వెరగాయను మోహమును దాహమును ముందు వెనక నెరుగా ఆహా విరక్తుడనే ననుట ఎట్టు ఓహో శ్రీవెంకటేశుడలిసి మన్నించక సాహసించి నేనెట్టు శరణంటి ఇవాణి నన్ను దైవమెట్టుగా చేను నట్ట నడుమ నిధియే నాకు వెరగాయను